హరిభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కలం జ్ఞానమూర్తిం ద్వీతం గగనసదృశం సవ్యాలక్ష్యం ఏకం నిత్యం విమలమలం సర్వీ సా ూత భావాగుణరహిత సద్గురు నమామి నమో బ్రహ్మాదిో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుప్యవప్లవరహిత ఘన ప్రజానఘన ప్రత్యర్ధో బ్రహ్మైవాహమస్ అహం పదార్థదీ సదాశివసంభా శంకరమ్యమా అస్మదార్యపర్య వందే గురు పర పరా స్వగురో నిజగరు పరమగురు పరమిష్ి గురు సద్గురుపరబ్రహ్మణే నమీ ఓ శ్రీగరుభ్యో హోషా సంతో अंत कनब पिदपन एसटिको विचिते इंतुमी इक पुटविकोरा సంశయ మేలా ఇది నమ్మో కోరా ఎంత నీ తెలుకూడు ఈ దేవమాార్గమందంతట బహువన్నెలగుపడి అగుపడవికా తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా సంతోషా సంతోషములు అంతలో కనవచ్చి పెదపను అరుగును ఎతటికో వెంటై ఉన్నది చూచితే ఇంతియ సుమి ఎరుకపుట్టు ఎరుకపుట్టు ఇక తెలుసుకోరా సంశయమేళ ఇది నమ్ముకోరా ఎంతని తెలుపులు ఈ దేవమార్గమందంతటా బహువన్నెలగుపడి అగుపడవిక తెలుసుకోరా సంశయమేళ ఇది నమ్ముకోరా ఇది పదవి భావన यह कंद कृष्णदेश प्रभु मनव जीवित जनन कॉल नीचे मृत्युकाल मरणकालम वरकू परचकोनी प्रधानमेंट अभूति प्रत्यक्ष प्रमाण स्वीकटा प्रत्यक्ष प्रमाण सुखम असुखम సంతోషం అసంతోషం అనే ప్రయోగం చేశారు సంతోష సంతోషములంతలో కనవచ్చి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మానవులను జీవులను గమనిస్తే ముఖ్యంగా చైతన్య వికాసం పూర్తి కానటువంటి ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో మనో వికాసం బుద్ధి వికాసం ఇంద్రియ వికాసం పూర్తిగా వికసించనటువంటి జీవులలో కూడా ప్రతిస్పందనలు ఉంటాయట అంటే ఆహార నిద్రాభయ మైథునములు అనేటటువంటి నాలుగు ప్రాథమికమైన వాంఛలు బేసిక్ ఇన్స్టింక్స్ అంటారు వీటిని ఈ ప్రాథమిక వాంఛా చతుష్టయం ఏదైతే ఉందో ఇవి కలిగినప్పుడు ఆయా జీవులలో కొన్ని రకాలైనటువంటి హార్మోన్లు విడుదలవుతాయి ఆ హార్మోన్ల విడుదల ప్రభావం వలన ఒక ఉద్వేగం కలుగుతుంది ఆ ఉద్వేగానికి రెండు ముఖాలు ఉన్నాయి ఒకటి సంతోషం రెండు అసంతోషం మన మేధస్సు అంటే బ్రెయిన్లో చాలా హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి అన్నిటికంటే రాజు ఆ పిట్యూటరీ గ్రంథి ఆ పిట్యూటరీ గ్రంథి ఈ హార్మోన్ల యొక్క ప్రభావాన్ని అందరినీ కూడాను నడిపిస్తూ ఉంటుంది కాబట్టి మానవుని యొక్క మేధోవికాసం బుద్ధిబలం ఇంద్రియ శరీర ప్రాణమనోబుద్ధి వికాసములన్నీ ఈ పిట్యూటరీ గ్లాండ్ పనితీరు బట్టి పనిచేస్తూ ఉంటుంది ఇలా విజ్ఞాన శాస్త్రం బాగా అధ్యయనం చేసింది హార్మోన్ సైకిల్ ఇది కూడా ఒక చక్క అంటే ఒక కాలంలో ఒక్కొక్క ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పద్ధతిగా ఈ హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి ఇవి మానవుడిలో అనేక రకాలైనటువంటి అనియంత్రిత వ్యవస్థలని నియమించేటటువంటి పద్ధతి కొరకు ఈశ్వరానుగ్రహం చేత మానవ దేహంలో ఏర్పడ్డాయి ఇవి ఇతర జంతువు దేహాలలో కూడా ఉన్నాయి కానీ విశేషంగా లేవు ఇంత ప్రభావశీలంగా లేవు ఉదాహరణ చూద్దాం జీవరాశికి నిద్రా సుఖం సుఖం అనిపిస్తోంది కదా నిద్ర వస్తుంది అంటే డోపమైన్ డోపమైన్ అనే కెమికల్ యొక్క ప్రభావం వలన నిద్ర వస్తుంది ఈ డోపమైన్ యొక్క డోస్ తగ్గిపోతే దాని యొక్క విడుదల తగ్గిపోతే ఆ నిద్రా ప్రభావం తగ్గిపోతుంది అప్పుడు ఆ సుఖం ఉండదు ఇన్సోమినియా నిద్రలేమి వ్యాధి పీడుదలవుతాడప్పుడు అలాగే మెదడులో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే అల్జిమర్సు తర్వాత ఇంకా రకరకాలైన న్యూరోసిస్ తర్వాత ఏమంటారు పార్కిన్సన్స్ తర్వాత ఆమ్ డిమెన్షియా ఇలాంటి మేధవు సంబంధమైనటువంటి రుగ్మతలు కూడా చాలా ఉన్నాయి ఇవి ఆయా నరాల మధ్య ఆయా నర్వ్ సెంటర్స్ మధ్యలో ఏర్పడేటటువంటి సంఘర్షణ బలంచేత ఆయా హార్మోన్లు ప్రభావితమై ఆ రకమైనటువంటి కంపనాలను ఏర్పరుస్తూ ఉంటాయి సరే ఇదంతా ఒక పెద్ద వైద్యశాస్త్రం ఇలాగే డోపామైన్ లాగానే రకరకాల హార్మోన్లు ఉన్నాయి సరతోనిన్ అని తర్వాత ఈ హిస్టామిన్స్ అని ఇలా ఇవన్నీ సరే ఇదంతా భౌతిక ధర్మాలు అనమాట సరే కొంతమంది అకారణంగా దుఃఖిస్తూ ఉంటారు కొంతమంది అకారణంగా సంతోషిస్తూ ఉంటారు ఈ సంతోషం ఆ అసంతోషం ఎక్కడి నుంచి పుడుతున్నాయో అనుభవించేవాడికి తెలియదు వాడిలోనే జరుగుతున్నాయి కానీ ప్రక్రియలు వాడికి తెలియదు ఆ అంశం మీద పరిజ్ఞానం అధ్యయనం చేసి దాని యొక్క ప్రభావశీలతను సశాస్త్రీయంగా తెలుసుకున్నటువంటి మానసిక వైద్యశాస్త్ర నిపుణులకు కూడా చూచాయగా తెలుస్తుంది వాళ్ళు కూడా ట్రయల్ అండ్ అర్రర్ మెథడ్లో కొన్ని రకాలైనటువంటి రసాయనాలను ఆయా ఉత్ప్రేరక రసాయనాలను ఆయా హార్మోన్ రిలీజ్కి సంబంధించినటువంటి ఉత్ప్రేరక రసాయనాలను వాడి వాటిని వినియోగంలోకి తేవడము ఎక్కువగా ఉంటే తగ్గించడము తక్కువగా ఉంటే ఎక్కించడము ఆ డోసెస్ సరిచేయటము ఒక మూడు నెలలు ఆరు నెలలు కష్టపడి దాని దారిలో పెట్టే ప్రయత్నం చేయవచ్చు కానీ ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు కూడా చేతులు అంటే వైద్యశాస్త్రానికి కూడా అవి లొంగ అవి సాధ్యం సరే ఇలా సంఘర్షణ సంఘర్షణ బలం మానసిక సంఘర్షణ బుద్ధిగతమైన సంఘర్షణ చిత్తంలో ఏర్పడినటువంటి చింత అహంలో ఏర్పడినటువంటి పట్టుదల పంతం ఇవన్నీ ఒకే సూత్రం ఉన్నటువంటివి ఆ సూత్రం పేరు సంతోషా సంతోషం అసలు తోషము అంటేనే సుఖమనర్థం సంతోషం అంటే ఏమిటంటే బలమైన సుఖం అసంతోషము అంటే బలమైన దుఃఖం అంటే సుఖం కూడా బలంగా ఉండాలి దుఃఖం కూడా బలంగా ఉండాలి అప్పుడు కానీ బాగోదు ఇలాగా మన జీవితంలో శబ్దస్పర్శ రూపర సగంధాత్మకమైనటువంటి ఇంద్రియ విషయ సుఖాలను అనుభవించేటప్పుడు అవి సౌమ్యంగా శాంతంగా ఉంటే సరిపడేటట్లుగా హితమిత పద్ధతిగా ఆహార విహారాలను కలిగి ఉంటే సాధకుడు అవుతాం ఆ సాధన చేయడం ఎందుకోసం అంటే వీటి యొక్క ప్రభావశీలతను స్వాధీనపరచుకోవడం కోసం అందుకని ఎవరైనా సద్గురుమూర్తుల్ని కనుక ఆశ్రయిస్తే ఆ సద్గురుమూర్తులు ఏం చేస్తారంటే నీలో ఉన్న బలహీనతలని నీ జీవితం ద్వారా గుర్తిస్తాను గుర్తించి ఆ శబ్దస్పర్శ రూపర సగంధాత్మకమైనటువంటి విషయ సంగత్వం ఏముందో గుర్తించి తద్వ్యతిరేక నియమాలను నీకు బోధిస్తారు తద్వ్యతిరేక జీవనాన్ని జీవించమని ఉపదేశిస్తారు అప్పుడే నీవు దాని మీద ప్రయోగం చేసి ఆ ప్రయోగశీలత యొక్క ప్రభావం చేత తెలుసుకుంటేనే దాని నుంచి విడుదల కాగలుగుతాం లేకపోతే విడుదల కాలేదు ఆ చక్రబంధంలో నలిగిపోతూ ఉంటాం మానవుడికి ఆయా ఉద్వేగాలు కలిగినప్పుడల్లా అంటే కామక్రోధ లోభ మోహ మతమాత్సర్య రాగ ద్వేష ఈర్ష అసూయములు అసూయలు దంభము దర్పము అభిమానము క్రోధము పారుష్యము ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఒకే గుణ రజోగుణ తమోగుణ ప్రభావాలకు సంబంధించినటువంటి ఉద్వేగాలు భోగి భోగ్య భావనలన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి సరేనండి గర్భస్థ శిశువుకి సుఖ దుఃఖాలున్నాయా ఉన్నాయి అప్పుడే జనించిన శిశువుకి సుఖదుఖాలున్నాయా ఉన్నాయి శరీరమును ధరించినటువంటి ప్రతి జీవికి సుఖ దుఃఖాలున్నాయి కాబట్టి అసలు జీవసృష్టి మొత్తానికి కలిగి ఒక సుతం వేసేశారు ఇప్పుడు దానికి దాని అందే ఏర్పడుతున్నటువంటి సుఖ దుఃఖముల యొక్క పాదు దాని గట్లు తెలియక ఏర్పడుతున్నదూ అనే ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించాడు వారి వారి వయస్ప్రభావం చేత కానీ అనుభవ ప్రభావం చేత కానీ లేక జీవన ప్రభావం చేత కానీ సంస్కార ప్రభావం చేత కానీ వాసనాబల విశేషం చేత కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్క ఇంద్రియానికి సంబంధించినటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది త్యాగరాజు గారిని తీసుకున్నాం అనుకోండి నిధి సుఖమా రాముని సన్నిధి సేవసుఖమాధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ చాల సుఖమా అని మహారాజు గారు పేద సంభారాలతో వారి ఆస్థానానికి పిలవడానికి ఆహ్వానంతో పాటు పెద్ద పెద్ద ఆభరణాలు రగవగైరాలు అన్నీ పంపిస్తే వాళ్ళకి ఆయన ఏం చెప్పలే ఈ సంకీర్తన పడే నిధి చాల సుఖమా రామునీ సన్నిధి చాలసుఖమా అనేటప్పటిక తెచ్చిన వాళ్ళకి అర్థమైపోయింది ఈయనకు వీటితో పనిలేదురాబాబు అని మరి వాటిని స్వీకరించి ఉంటే అవి ఆ జీవన పర్యంతము వాడుకున్నా కూడా ఇంకా మిగిలిపోయాడు అంత ఆస్తి సంపద ఆయనకి అందులో సుఖంతోతలే సంతోషా సంతోషములు రాముని సన్నిధిలోనే చూసుకున్నాడు శ్రీరామ పంచాయతనంతో తొంభై ఆరు కోట్ల శ్రీరామనామ జపంతో తరించినటువంటి మహానుభావుడు మరి ఇప్పుడు ఆయనకి సుఖం ఏమనిపించింది అంటే ఆ రామునితో ఏర్పడినటువంటి భక్తి భావ ఐక్యతా సిద్ధి ఆ పరాభక్త స్థితి అందు రామునికి తనకి భేదం లేనటువంటి అద్వైత స్థితిని అనుభవించేది వారు ఆ భక్త్యావేశంలో రచించినటువంటి పంచరత్న కీర్తనలు అందరికీ శిరోధార్యమైపోయినాయి ఆయన ఐదు సందర్భాలలో పాడారు అవి బాల కనకమయేల సుజన పరిపాల అంటూ ఆయనలో ఆ శ్రీరామచంద్రమూర్తిని ఎలా దర్శించాడో అలాగే పాడేశాడు ఆయన ఆయన ఆ భక్త్యావేశంలో తనను తాను మైమరచి తనను తాను పోగొట్టుకొని అంతటా ఉన్న దివ్యత్వాన్ని రామతత్వాన్ని దర్శిస్తూ గానం చేశాడు ఆయనకి నేను తాననే అభిమానము లేవు ఆయన త్యాగరాజు త్యాగబ్రహ్మము మరి వారికి సంతోష సంతోషములనే సూత్రం పనిచేసింది ఇక చైతన్య మహాప్రభు సంకీర్తనా ఉద్యమ సారథి హరే రామ హరే కృష్ణ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తంగా నిర్మించినటువంటి మహానుభావుడు వడలు మరిచి నామ సంకీర్తన చేస్తూ శరీర స్పృహ లేని స్థితిలో సహజ సమాధినిష్ఠుడై భగవత్ సంకీర్తన ఎందు తనను తాను కోల్పోయినటువంటి నృత్యం చేస్తూ ఉన్నటువంటి చైతన్య మహాప్రభు మరి వీరు వీరికి ఆ సంతోష అసంతోషములు భగవద్భక్తి చేత ఏర్పడ్డాయి అలా గోపికలు ఇప్పటికీ మధుర వెళ్ళి చూస్తే బృందావనం వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా అందరిలో బాలబాలికలే కావచ్చు ఏ వయసు వారైనా సరే ఆ కృష్ణ భక్తి ఎంత అయ్యా అంటే చెప్పడానికి వీలు లేనంత భక్తి మాటల కలవి కాదా భక్తి నర నరాన అణు అణువు నా రంగరించుకుపోయి ఉంటుంది అనమాట ఆ భక్తి ఉద్యమం ఇక చాలామంది మహానుభావులు ఉన్నారు మన భారతదేశంలో రామకృష్ణ పరమహంస అమ్మను చూస్తూ మైమర్చిపోయాడు మహాకాళి అందరికీ భయం గొలుపుతూ భీతి కొలుపుతూ కనపడుతున్నటువంటి ఆ మహాకాళి సౌందర్యమూర్తి శాంతమూర్తి జగత్తును పోషించేటువంటి మాతృదేవతగా దర్శనమిచ్చింది పరమహంస అలా దైవాన్ని ఎంతో దగ్గరగా దైవంలో తమను తాము పోగొట్టుకున్నటువంటి వాళ్ళుగా దైవమే తానుగా సశరీరులైన నడయాడినటువంటి ఈ భూమిలో కూడా ఈ భూమి మీద కూడా మానవులు సుఖదుఖాలకు ప్రాధాన్యత ఇచ్చే భోగ జీవనాన్ని జీవించటం ఎరుక కదా అవి ఎలా పుడుతున్నాయో మన ఎవరికి తెలియదు ఎక్కడి నుంచి పుడుతున్నాయో తెలియదు ఏమవుతున్నాయో తెలియదు ఎక్కడికి పోతున్నాయో తెలియదు కానీ ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అవస్థాత్రయంలో పరిగెట్టించేవి ఈ సుఖదుఖాలే కర్మఫలమంటే ఈ సుఖదుఖాలే పుణ్యాపుణ్యములంటే ఈ సుఖదుఖాలే జీవితమంతా పరచుకుపోయినవి ఈ సుఖదుఖాలే यह सुखापेक्ष ये जीवड़े वेदात पंचदश अपेक्ष चेतने जीवशरी धरना अगत्य विद्वत्सन्यासम विविधिषा सन्यासम सन्यासम द्विवधंबल ज्ञासी वसी आत्मनिष्ठुई ब्रह्मिष्ठुई త్రిపుటిని త్యాగం చేసి అభిమాన త్యాగం చేసి కర్తాభోక్త త్యాగం చేసి తాను బ్రహ్మం అనేటటువంటి నిర్ణయంతో నిలకడ చెంది ఉన్నటువంటి వాడు విద్వత్సన్యాసం వివిధిషా సన్యాసం తత్కాలవత్ తీవ్ర వైరాగ్య విశేషంచేత జ్ఞానం కొరకు సన్యసించేవాడు ఇది వివిధిషా సన్యాసం బ్రహ్మనిష్ఠులు ब्रह्म विद्वर ब्रह्म विद्वरी ब्रह्म विद्वरिष्ठुड़ इला रकर ब्रह्मज्ञा ब्रह्म निष्ठु वार। वारी वारी स्थायी भेदाने बटी लक्ष्य नल्कि अलागे सालोक्यमीप्य सारूप्य सायुज्य मुक्त इदंथ देव मार्ग మిగిలినటువంటి జీవ మార్గం గురించి అందరికీ బాగా తెలుసు కాబట్టి దాని గురించి నేను చెప్పటం లేదు శుభేచ్ఛ తనుమానసి అసంశక్తి పదార్థ భావన దగ్గర నుంచి తురియగా వరకు ఉన్నటువంటి సప్తజ్ఞాన భూమికల ద్వారా అధిరోహణం చేసేటటువంటి పద్ధతిలో అంతర్ముఖ ప్రయాణంలో సప్తజ్ఞాన భూమికల ద్వారా ప్రయాణం చేసేటప్పుడు జగత్తునందు శుక్లకృష్ణ మార్గములని రెండు మార్గములు కాదు శుక్లకృష్ణే గతి జగత్యాస్య ధీమహి వృత్తి అంటుంది భగవద్గీత ఈ శుక్లకృష్ణ మార్గములలో సాధకులు ప్రయాణం చేస్తారు పరిణామం చెందుతారు ఇది అంతఃకరణ పరిపక్వత అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించింది ఈ శుక్లకృష్ణ మార్గములు లేక అర్చిరాది మార్గము ధూమ్ర మార్గం అనే పేరుతో కూడా చెప్పబడుతుంది కానీ నిజానికి శుక్లకృష్ణ మార్గములే సరైనటువంటి పద్ధతి కర్మయోగ పరిధిలో చెప్పినప్పుడు అర్చిరాది మార్గం అని ధూమ్ర మార్గం అని ఒకటి దేవయానము ఒకటి పితృయానము అనే పేరుతో కూడా చెప్తారు అంటే కృష్ణ మార్గంతో ప్రయాణం చేసేవాళ్ళు పితృయాన పద్ధతి శుక్ల మార్గంతో ప్రయాణం చేసేవాళ్ళు దేవయానపతి అంటే దైవాన్ని ఆధారంగా చేసుకొని దివ్యత్వాన్ని ఆధారంగా చేసుకొని జీవత్వాన్ని పూర్తిగా దివ్యత్వంగా మార్పు చేసుకొని ఆ దివ్యత్వానికి అధిష్టానమైనటువంటి బ్రాహ్మీభూత స్థితి అను నిలకడ చెందేటటువంటి పద్ధతిని శుక్ల మార్గమని अलाका ब्रह्म निर्वाह पर्यत वरकू कर्म मार्ग द्वारा प्रयत्न पुनः पुनः जनन मरण चक्रादुर्भविस्त ति पेटी पितृयान मार्गमनी साधक रूम मार अंटे मंद मोक्षेच्छ కలిగినటువంటి సాధకులు లేక మధ్యమోక్షేచ్ఛ కలిగినటువంటి సాధకులు మందవైరాగ్యం కలిగినటువంటి సాధకులు లేక సరేలే ఆ దేవుడు ఉన్నాడో లేదో తెలీదు ఈ మోక్షం ఉందో లేదో తెలీదు నిర్ధారణగా తెలియని దానికోసం ఏం ప్రయత్నిస్తామోలే నిర్ధారణగా తెలిసినటువంటి సుఖదుఖాల కొరకు నిర్ధారణగా తెలిసినటువంటి అరిషడ్ వర్గాలకు నిర్ధారణగా తెలిసినటువంటి పుణ్యాపుణ్యములకు లొంగి జీవించేటటువంటి జీవనం ఏదైతే ఉందో దీనికి మంద మోక్షేచ్ఛ అని పేరు వీడు కూడా సత్కార్యాలు చేస్తాడు కానీ తీవ్రమైనటువంటి తపస్సుతో పని అన్నమాట ఇంద్రియ సంయమనంతో పని ఇలాంటి వాళ్ళందరిలో వీళ్ళతో మొదలుపెట్టి బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మ విద్వరిష్ఠుడు వరకు కూడా ఆనంద లక్షణం వ్యాపకమై ఉంది విషయానందం దివ్యానందం ఆత్మానందం బ్రహ్మానందం పరానందం ఇలా రకరకాలైనటువంటి ఆనంద స్థాయి భేదములు ఉన్నాయి వీటన్నింటినీ కలిపి ఒకే ఒక సూత్రంలో ఇక్కడ సూచన చేశారు అత్యంత కింది స్థాయి అయినటువంటి భూమిలో భూమి పాయు మృత్యు పిండాలో చెట్ట లక్షణమైన ఇరవై ఐదో దగ్గర నుంచి కూటస్థుడి వరకు కూట గట్టిగా మాట్లాడితే కూటస్థునిలో ఉన్న అపంచీకృత భాగం వరకు ఆనందమనే సూత్రం వ్యాపకమై ఆ ఆనందమనే సూత్రం కారణ సహితమని కారణరహితమని రెండు లక్షణాలను కలిగి ఎవడైతే అచిల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా ఉంటాడో ఇప్పుడు కారణరహిత పద్ధతి ఎవడైతే అద్వైత పద్ధతిగా ద్వైత పద్ధతిగా త్రిపుటికి లోబడి త్రిపుటికి సాక్షి వరకు మాత్రమే చూసేటటువంటి ఎరుకను తెలుసుకునేటటువంటి పద్ధతి వరకే ఉన్నటువంటి వాళ్ళు ఎరుక ఉన్నదనే పద్ధతిగా వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ సంతోషా సంతోషములనేటటువంటి ద్వైధీభావ ప్రకటన ఆనందంలో ఇవి రెండు భాగం ఇవి రెండు ఏ పాదు నుంచి ఉత్పన్నమవుతున్నాయో ఏ పాదు వలన వ్యవహారశీలం అవుతున్నాయో ఏ పాదు ఎందు ఇవి లయమవుతున్నాయో ఎలా అయితే తమకు తామే వస్తున్నాయో తమకు తామే వ్యవహరిస్తున్నాయో తమకు తామే లేకుండా పోతున్నాయో ఇది వింత అన్నారు ఏదో తాజ్మహల్ వింత లేకపోతే ఏదో ప్రపంచంలో చాలా వింతలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కూడా ఆకాశంలో ఎగరడం వింత సముద్ర మధ్య సముద్ర గర్భంలో ఉండటం వెంత నా జలస్తంభన వాయు స్తంభన అగ్నిస్తంభన ఇలాంటి స్తంభనలన్నీ వేవో వెంతలని వేల సంవత్సరాలు శరీరాన్ని రాయి నిలిపి ఉంచడం ఒక వెంతని ఏవేవో చెప్తూ నిజానికి ఇవన్నీ వింతలు కావయ్యా భూమి రాపోవనలో వాయునో బుద్ధిరేవచ అహంకార యతియం మే భిన్నా ప్రకృతి రష్టధా ఇవన్నీ అష్ట ప్రకృతులు అనేటటువంటి ప్రకృతిలోనే ఉన్నాయి ఈ అష్ట ప్రకృతి అంతా కూడా ఒకే సూత్రం మీద ఆనంద సూత్రం ఈ ఎరుక మొత్తం అంతా ఒకే సూత్రం ఆనంద సూత్రం ఈ ఆనంద లక్షణాన్ని కనుక ఎవడైతే ఎగరగొట్టగలేడు అడు కేవల సద్రూపుడు కైవల్యానికి అధికారి కేవల సద్రూపుడు వాడికి చిత్తుతో ఆనందంతో పని లేదు వాడికి అట్టి కేవల సద్రూపుడు ఎటువంటి వాడయ్యా అంటే ప్రళయకాల రుద్రునివంటి వాడు ప్రచండ భైరవుడు శివుడికి బ్రహ్మ నిర్వాణకాలంలో కల్పాంతంలో ఒక ఆవేశం ఏర్పడుతుంది కాలంలో ఆ రుద్రస్వరూపానికి సర్వాన్ని తనలో లేనం చేసుకునేటటువంటి ఆ క్రియ జరుగుతుంది అప్పుడు అటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు అటువంటి స్ఫూర్తితో ఈ ఆనంద లక్షణాన్ని పిండాండంలో ఉన్నటువంటి ఐదు ఐదుల ఇరవై ఐదులోను బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఐదు ఐదుల ఇరవై ఐదులోను ఏదైతే జీవికగా దీనికి జీవిక అని పేరు ఈ ఇరవై ఐదు ఆ ఇరవై ఐదు ఈ ఇరవై ఐదుకు సాక్షి ఆ ఇరవై ఐదుకు సాక్షిగా ఉన్నటువంటి ఎరుక మొత్తం అంతా కూడా ఈ ఆనంద లక్షణ సూత్రం మీదనే గుదిగుచ్చబడింది మన్మనాభవమద్భక్తో మధ్యాజీ మామే వైశ్య నంశయ సంశయం లేకుండా చెప్తున్నానయ్యా ఒక మాట నీకు నన్నే ఆశ్రయిస్తే నన్నే పొందుతావు నో డౌట్ సంశయమే లేదు నన్నే పొందుతామంటే ఆయన ఎరుక లేనివాడు పరమాత్మ అవతల కాలానికి అవతల ఉన్నవాడు కాబట్టి ఏ కాలంలో ఇది ఈ బ్రహ్మాండ విశ్వాండ పరిక్రమంతా జరుగుతుందో ఆ పరిక్రమంతా ఛేజించు పోగొట్టుకో ప్రయత్నం చేయి సాధన చేయి కైంకర్యం చేయి అర్పించే తనను తాను పోగొట్టుకున్నాడు ఆనందస్వరూపుడు అనేటటువంటి లక్షణాన్ని పోగొట్టుకున్నాడు ఏమండి ఇంకా ఎందుకండి అనే అనేవాడికి చెప్పలే మాట చాలామందికి ఏదైనా సాధన చెప్పగానే అంతకు ముందు వరకు ఆ సాధన చేయకుండా ఆ విషయానందాన్ని అనుభవించేటప్పుడు ఉన్నటువంటి ఆకర్షణ బలం చేత ఇంకెందుకండి బతికి అంటారు బాగా వాచాలత్వం ఉన్నవాడిని మాట్లాడకుండా ఉండబోయా మౌనంగా ఉండవన్నాం అనుకోండి ఇంకెందుకండి బతికి భోజనం మీద ఆసక్తి ఉన్నవాడిని నాయన అంతా అలా తినమాగనైనా అన్నీ కలుపుకుని తిన్నాయినా వ్యతిరేక ద్రవ్యాలను అన్నీ కలుపుకు తిన్నాయినా కషాయాలు తాగునైనా ఆ లక్షణం పోతుంది బ్లాక్ కాఫీ తాగునైనా బ్లాక్ టీ తాగున అయినా ఆ లక్షణం పోతుంది చేదు అగరు బాగా తిన్నైనా అవి పోతాయి ఇంకెందుకు బతికి అంటాడు అట్లాగే శ్రవణపేయమైనటువంటి స్థుతి వ్యాజస్థుతి అనే కాదు బాగా పొగడ్తలని విని ఆనందపడేటటువంటి లక్షణం కొంతమందిలో ఉంటుంది అలాగే కొంతమందికి నమస్కారాలు పాత నమస్కారాలు చాలుగాలు దండలు ఫొటోలు సన్మానాలు స్వీకరించే లక్షణం ఉంటుంది కొంతమందికి మృదువుగా స్పర్శించి ఓదార్స్తే సానుభూతి చూపిస్తే ఆనందపడే లక్షణం ఉంటుంది ఇలా మానవులలో భిన్న రుచి రకరకాలైనటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి ఇవన్నీ ఎరుక గట్టిపడే లక్షణాలు ప్రచండ భైరవుడై కాలాగ్ని స కాలాగ్ని దత్తాత్రేయుడై కాలాగ్నిరుద్రుడై అందుకే నటరాజు చేత ఒక చేత చిదగ్ని ఉంటుంది అలా మొత్తాన్ని సర్వాన్ని దగ్ధం చేయగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి బ్రహ్మ విద్వరిష్ఠుడై ఉన్నటువంటి వాడు చూచితే ఇంతియసు మీ ఎరుక పుట్టు విక తెలుసుకోరా రుద్రతాండవాలలో అనేక తాండవాలు ఉన్నాయి ఆనంద తాండవం ఒకటి ప్రళయ తాండవం ఒకటి ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రళయ తాండవ స్థితిలో ఉన్నటువంటి జోలికి ఆనందం అనే లక్షణం రాదు సుమశరుడైనటువంటి మన్మధుడు ఈ ప్రళయ తాండవ స్థితిలో ఉన్నటువంటి రుద్రుని స్థితి జోలికి రాడు బ్రహ్మ విద్వరిష్ఠుడు జోలుగిరాడు అచల పరిపూర్ణ రాజయోగి అయినటువంటి దేశికేంద్రుడి జోలుగిరాడు ఆ ఎరుకకి పనిముట్టు ఈ సోమశరుడు పంచబాణశరుడు అని కూడా మన్మధుడికి పేరు మనస్సును మధింపజేస్తూ ఉంటాడు ఎంతసేపు సంతోషం అసంతోషం సంశయ మేలా ఇది నమ్ముకోరా ఏ బయలు స్థితి ఎందుంటే ఈ అనంత విశ్వం బుగ్గైపోయిందో ఈ అనంత విశ్వం లేకుండా పోయిందో ఈ శూన్య సర్వములు లేకుండా పోయినాయో అట్టి బయలుని సంశయం లేకుండా తెలుసుకో అట్టి బయలు దృఢమైనటువంటి నిలకడ కలిగి ఉండు ఎంతనీ తెలు ఈ దేవ మార్గమందంతట బహువన్నెలగుపడి బహువన్నే లఘుపడతాయట మార్కండయ పురాణ అంతర్గతంగా కానీ లేక సావిత్రి సత్యవంతుల యొక్క కథ దాంట్లో యమధర్మరాజు పితృయాన మార్గం గురించి చెప్తాడు ఎలా నిర్గమించినటువంటి సూక్ష్మ శరీరం ఏ ఏ స్థితులను దాటుతూ ఏ ఏ మండలాలను దాటుతూ స్వర్గ నరకాలను దాటుతూ యతనామయ దేహంతో ఎలా పరిణమిస్తుందో చెప్తాడు అలాగే దాస బోధ గ్రంథం అందులో కూడా చెప్తాడు ఇలా మన దగ్గర చాలా శాస్త్రాలు ఉన్నాయి వీటిని సాధకులందరూ తప్పక పరిశీలించాలి అక్కడ ఈ పురాణాన్ని దాసబోధని తప్పక చదవాలి అవి చదివితే మన లోపల ఉన్నటువంటి ఆ ఎనిమిది శరీరాలు వాటి యొక్క వ్యవహారం ఆ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అనేటటువంటి అవగాహన కలుగుతుంది ఈ దేవ మార్గంలో బహుఅనీయులు ఉన్నాయి అంటే ఇది జ్యోతిర్మండల ప్రకాశములతో కూడినటువంటి చీకటితో కూడినటువంటి రెండు మార్గాలు ఉన్నాయండి అంటే ప్రకాశంతో శుక్ల మార్గం అంతా ప్రకాశంతో కూడుకున్నటువంటి జ్ఞాన మార్గం కృష్ణ మార్గం అంతా కూడా చీకటి అజ్ఞానం అవిద్యతో కూడుకున్నటువంటి యాతనామయమైనటువంటి మార్గం ఈ రెండు ఎరుకే ఎంతైన విషయం ఏమిటంటే శుక్ల మార్గము ఎరుకే ఆ కృష్ణ మార్గము కూడా ఎరుకే కానీ కృష్ణ మార్గానికి ఆ అవలంబన జీవనం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా తప్పక జనన మరణ చక్రం తప్పదు ఎలా అంటే జీవ పద్ధతిగా దేహాత్మ తాదాత్మ్యతా బుద్ధిగా దేహతాదాత్మ్యతా బుద్ధితో జీవాత్మగా జీవచైతన్యంగానే మరలా పునః పునః ప్రాదుర్భవిస్తాడు ఉత్తమమైన జ్ఞానం లేకుండా ఉత్క్రమణం అధిరోహణం అధిగచ్ఛతి లేకుండా పునః విషయానందం పునః ఇంద్రియాలు పునః భోగి పునః కర్త భోక్త అభిమానం మమకారం అహంకారం సుఖాపేక్ష విడితో తిరిగిపోతూ ఉంటాడు శుక్ల మార్గం ద్వారా వెళ్లేవాడికి ఒకవేళ మధ్యలో యోగ భ్రష్టత చెందిన ప్రమాదం ఏం లేదు ఉత్తర జన్మకి మరల పునః కేవల జ్ఞానం అనుకుంటుంది అలా కైవల్య మార్గానికి శుక్ల మార్గం అధికారిత్వాన్నిస్తుంది అలా ప్రయాణం చేసి కట్టకడపటికి ఆ బ్రహ్మజ్ఞానం చేత బ్రహ్మ విధుడైనటువంటి ఉన్నాడు బ్రహ్మ విదుడు బ్రహ్మ విద్వరుడు బ్రహ్మవేద్వరీయుడు బ్రహ్మవద్వరిష్ఠుడు అయినటువంటి జీవన్ముక్తుడు ఎవరైతే ఉన్నారో అతడు కేవల ఎరుక తెలుసుకున్నవాడై అఖండ ఎరుక అని తెలుసుకున్నవాడై బయలును దర్శించి ఇది లేనిదని నిరూపితమై దీనికి పుట్టుక లేనిదని ఆధారము లేనిదని ములుగురుత సందు లేనిదని పరిణామ రహితమైనదని ఆవరణ రహితమైనదని నేను తాను అనేటటువంటి భేద విరహితమైనదని వీటి గుణములు గుణరహితమైనదని గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ అంటుంది భగవద్గీత అలా అన్ని రహిత పద్ధతిగా రహితపరుచుకున్నటువంటి వాడు ఎవడైతే వాడు ఈ దేవ మార్గంలో కనబడేటటువంటి ఏ మజిలీలలో కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు ఓంశాంతి అనేటటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా బిందువుని ఆధారంగా చేసుకుని ధ్యానం చేసే పద్ధతిని వాళ్ళు అవలంబిస్తారు ప్రకాశ బిందువు జ్యోతిర్మండలం ధ్రువ దీనికి సంజ్ఞారూపకం బిందువు అట్లా ఆ ప్రయాణం కూడా శుక్ల మార్గంలో భాగమే అయితే సమాధినిష్ట వరకే మాత్రమే అందించేటటువంటి ఏ సాధనా మార్గములైనా అవి ఆత్మజ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి తప్ప అచల పరిపూర్ణ రాజయోగాన్ని అందించలే కాబట్టి అవి అసలే ఆత్మజ్ఞానమే లేకుండా బ్రహ్మజ్ఞానమే లేకుండా అచల పరిపూర్ణ రాజయోగాన్ని తెలుసుకోవడం అనేది సాధ్యమయ్యే అంశం కాబట్టి మానవులందరూ తప్పక మొట్టమొదట ఈ జీవభావ పరిధి నుంచి ఆత్మభావంలోకి ఆత్మభావం నుంచి బ్రహ్మభావంలోకి ్రహ్మభావం నుంచి పరబ్రహ్మ నిర్ణయానికి పరబ్రహ్మ నిర్ణయం నుంచి బయలు నిర్ణయానికి అధిగచ్చతి ఉత్క్రామ్య ఊర్ధ్వగమనం చేయాలి అలా చేసేటటువంటిప్పుడు ఈ ఆనందమనేటటువంటి ఆశాలత తెగిపోతుంది అందువల్ల ఏమన్నారు ఈ దేవ మార్గమందంతటా బహువన్న లగుపడి ఇంకో పద్ధతి ఉంది అదేమిటంటే భాగవతం గోకులాన్ని వర్ణించే పద్ధతి అంటే ఏడు ఊర్ధ్వలోకాలని వర్ణిస్తుంది భాగవతం బ్రహ్మాండ పురాణం కూడా వర్ణిస్తుంది రకరకాలైనటువంటి అతిశయోక్తుల ద్వారా గంధర్వలోకమని యక్షలోకమని వైకుంఠమని కైలాసమని సత్యలోకమని జనోలోకమని తపోలోకమని ఇలా రకరకాలైన పేర్లతో ఆ ఊర్ధ్వలోకాలను వర్ణిస్తుంది ఆయా లోకములు లోకేశులు లోకస్థుల గురించి వారి వారి వ్యవహారశీలత గురించి కూడా ఆయా దర్శన రీతుల గురించి చెబుతుంది ఇలాగే షాక్తేయులు మణిద్వీపవర్ణననే పేరు మీద అమ్మవారి యొక్క లోకాలను అరవై వషన్యాది గణముల యొక్క వ్యవహారమును వాళ్ళు కూడా బహువన్నెలుగా వర్ణిస్తారు ఇలా కనబడేవన్నీ ఇదంతా దేవ మార్గం పేదవాత ఒక్క మాటతో చెప్పాలంటే అది వైష్ణవమైన శైవమైన శాక్తీయమైన గణాపత్యమైన సౌరమైన షణ్మతములలో ఏదైనా ఇవన్నీ శుక్ల మార్గానికి సంబంధించినవి ఈ శుక్ల మార్గంలో అంతా దేవ మార్గ దైవం ప్రధానంగా దివ్యత్వం ప్రధానంగా ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట ద్వారా నేను ప్రణమింపచేస్తా ఇంకా అవైదిక మార్గాలు అవైదిక మతాలు కొన్ని ఉన్నాయి అవి కృష్ణ మార్గానికి సంబంధించినవి వాటికి కూడా నిర్గుణాన్ని లక్ష్యంగా స్వీకరించినప్పటికీ సమాధినిష్ట వాటికి చెట్ట అంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందితే వాటి యొక్క సిద్ధాంతము అయిపోతుంది ప్రయోజనము అయిపోతుంది తదుపరి సంగతలు అందులో ఉండవు కాబట్టి వాటికి కృష్ణ మార్గములని పేరు వాటిలో మధ్యలోనే పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అవి శిష్టాచారక సాంప్రదాయాలు కావు కాబట్టి ఈ రాజయోగ పద్ధతిగా ఈ పరిపూర్ణాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆ పరిపూర్ణమునందు ఈ అఖండ ఎరుకకు స్థానము లేనిదవుట చేత మూలము లేనిదవుట చేత ఏతన్మిథ్యా శుద్ధ వియత్కి నాస్తిదేమ నిర్మూలమేతా జ్ఞానా శరీరం నాస్తి కేవలం స్వప్ ప్రతీయమాథా కర్పోరీపకలిగా సంయోగం జ్యోతిపం యథాథా ఇలా ద్వాదశి షోడసి పంచదశి అవాంతరవాక్యచతు నేహనా నాస్తించ ఈ రీతిగా బయలు నిర్ణయమైనటువంటి వారలకు గుపడవిక తెలుసుకోరా సంశయమేలా ఇది నముకోరా సంశయమేళ అంటే నాకు ఒక వాక్యం గుర్తుకొస్తుంది విశ్వజనని బ్రహ్మాండ మనసూయ గారు నాయనా దేహం సందేహం తప్పదు అంటే అర్థం ఏమిటంటే ఎనిమిది దేహాలలోనూ పరిణామం పూర్తయ్యేంత వరకు నీకు సందేహం తప్పదు ఈ ఎనిమిది దేహాలని ఎవరైతే చేస్తారో వాడికి ఎట్టి సందేహం ఉండదు ఎరుక విడచినటువంటి వాడికి బయలును దర్శించినటువంటి వాడికి ఏ సందేహము లేదు కాబట్టి సంశయమేలా ఆ సంశయాన్ని విడిచిపెట్టు బయలుస్థితి నిలకడ చెందు ఇదీ నమ్ముకోరా అని ఉపదేశిస్తున్నారు భాగవత కృష్ణదేశ సులభమైనటువంటి ప్రత్యక్ష ప్రమాణంతో చాలా ఉన్నతమైనటువంటి తురియాతీతమును ప్రతిపాదిస్తూ అవాంగ్మానసోచరమని మౌనవ్యాఖ్యాన్ని చెప్పబడేటటువంటి బయలును చిన్న మాటలతో ఈ కదార్థంలో సూచిస్తూ ఉన్నారు సంతోషములు అంతలో కనవచ్చి పెదప అరుగును ఎసటికో వింతయి ఉన్నది చూచితే సూచితే ఇది చాలా ముఖ్యం అండి నీ లోపల సుఖం దుఃఖం ఏర్పడటాన్ని నువ్వు సాక్షిగా చూస్తే నీలోపల జననం మరణం ఏర్పడటాన్ని నువ్వు సాక్షిగా చూస్తే నీ లోపల ఏర్పడుతున్నటువంటి పంచకోశ విచారణ నీ లోపల ఏర్పడుతున్న త్రిపుటికి సంబంధించిన విచారణ నీ లోపల ఏర్పడుతున్న జాగ్రత్త స్వసప్ స్వప్న సుషుప్తులకు సాక్షిగా చూడదు చూచితే కని పొందవలయురా అలా చూడాలి చూస్తే ఇంతియస్సు మీరు కుట్టు ఇక తెలుసుకోరా ఇలా చూడగలిగిన వాడికి అలా చూచిన వెంటనే తెలిసిపోతుందట ఎరుక తనంతా తాను ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో దాన్ని రాకడా పోకడా తెలిసిపోతుందండి దానితో సంబంధపడిన నేను తాను కూడా దాంతోపాటే పుడుతూ ఉంటైపోతుంది సంశయ మేలా ఇది నమ్ముకోరా మేము ఎంతో కాలం నుంచి శ్రవణమం చేస్తున్నామండి మనని నిధిధ్యాస చేస్తున్నామండి ఆ స్వామీజీ చెప్పింది విన్నామండి ఈ స్వామీజీ చెప్పింది విన్నామండి గ్రంథాలన్నీ చదివామండి ధ్యానాలు చేశామండి యోగాలు చేసామండి జపాలు చేసామండి అని సాధనకుల ఎన్నో సాధనలు తెలిసినవన్నీ చేశామండి అన్నవాళ్ళందరికీ ఖండితంగా ఒక సూచన చేస్తున్నాడు సూచితే నీ శరీరేంద్రియములు ఆ సంఘాతం కూడా శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్య సంఘాతం సాక్షిగా చూచితే అది చూడటం రావాలి అక్కడ నిలబడటం రావాలి అలా ఉండగలగడం రావాలి అప్పుడు వాణ్ణి ఎగర కొట్టచ్చ అప్పుడు కైవాలి ఎంత నీ తెలుపు ఈ దేవ మార్గమందంతటా బహువన్నెలగుపడి అగుపడవిక తెలుసుకోరా ఇదంతా జీవబ్రహ్మైక్యం వరకే ఆ తరువాత పరబ్రహ్మ నిర్ణయంలో ఇవి ఇవి ఉండవు ఇవన్నీ లేవి ఉండవు ఈ మార్గములు ఏవి ఉండవు అనంత విశ్వంలో అసలు ఇవేమీ లేవు ఇక్కడ చెబుతున్నవి ఏవి అక్కడ లేవు అక్కడ చెప్పేవేవి ఇక్కడ లేవు అసలు జీవభావ పరిధిలో జగజ్జీవేశ్వర పరిధిలో చెబుతున్నవి ఆత్మనిష్ఠుడైతేనే లేవు ఆత్మనిష్టలో చెప్పేవి బ్రహ్మనిష్ఠుడైతే లేవు బ్రహ్మనిష్ఠుడిగా చెప్పేటటువంటివి వరబ్రహ్మ నిర్ణయంలో లేవు పరబ్రహ్మంలో చెప్పబడినటువంటి నిర్ణయం బయలులో లేవు తానే లేడు ఇట్లా ఎవరైతే పరిణమించారో ఇట్లా ఎవరికైతే పరిపక్వత వచ్చిందో ఇట్లా ఎవరికైతే నిర్ణయం అయిందో ఇలా ఎవడైతే నిర్ణయంగా ఉండి మహీపీఠానికి ప్రధాన స్థానంలో ఉన్నాడో కలీగల్లో మహీపీఠానికి మైత్రేయమహర్షి అధిష్టాన శన్నో మిత్రవరుణ శన్నో భవత్వర్యమా శన్నైంద్రో బృహస్పతి శో విష్ణురురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వామే ప్రత్యక్షం బ్రహ్మాసి యొక్క ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రృదం సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తరవతు అవతు మాం అవతు వక్ ఓ శాంతి శాంతి శాంతి ఇది మైత్రేయ మహర్షికి సంబంధించిన ప్రతిపాదితమైనటువంటి శాంతిమంత్రం అటువంటి మైత్రేయ మహర్షి యొక్క సంఘంలో గనక మనం చేరినట్లయితే బ్రహ్మనిష్ఠులందరూ ఆ మైత్రేయ మహర్షి యొక్క సంఘంలో భాగంగా ఉంటారు ఆ మహీపీఠంలో భాగంగా ఉంటారు దైవీ కర్తవ్యాన్ని భుజాన వేసుకున్నటువంటి పనిముట్లుగా ఉంటారు దైవీ ప్రణాళిక ఇదే ఆ దైవీ ప్రణాళికలో భాగంగా ఉంటారు మానవలోక కళ్యాణం కొరకై ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా అశరీర గురువులైనటువంటి మహర్షులైనటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి వారందరి యొక్క చేతి అనుగ్రహం చేత వారి చేతిలో పనిముట్లుగా వేళ్ల శరీరాలు ఆడించబడుతూ ఉంటాయి అలాంటి దేవమార్గం ఇది బహువన్నెలు కలిగిన దేవమార్గం ఇదంతా కూడా బయలులో లేదని తెలుసుకో తగుపడి అగుపడవిక తెలుసుకోరా ఏరుక స్థితిలో ఉన్నంత సేపు అగుపడుతూ ఉంటాయి బయలుస్థితిలోకి వెళ్ళగానే అగుపడవిక ఎందుకనంటే ద్రష్టృరహితం దృశ్యరహితం కాదు దృగ్రహితం కూడా కాదు ద్రష్ట్రురహితమే ఏకంగా సర్వదృగ్రహితం అయినటువంటి బయలునందు అగుపడవికా తెలుసుకోరా సంశయ మేళ ఇది నము కోరా హరి ఓం శ్రీ గురుభ్యో ఓం దం ద్యూర్ణస్ ఓర్ణమాద ఓర్ణమేవా సహనోనక్తు సహవీ కరవావహై తేజస్సు నవధితమస్ మా విద్షావై ఓ శా ఓం శ్రీగ సద్గురుపరబ్రహ్మణే నమ్మ హరిభ్యో ఓం.